ఆ సరే అండి సరే అండి స్టార్టింగ్ పేజేస్తా సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోన్నతుడేవ మహిమస్వరి పగుతుంది కృపామైడ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నయన మమ్మల్ని సజీలకు వెళ్ళి పెట్టుకున్న దివరాత్రులు మమ్మల్ని కాచి దేవ కృపామయడా నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప ఇక దినం ప్రభా ఎంతో మంది చూడలేకపోయారు ప్రభా మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారైనా నేను శుభించే భాగ్యాన్ని మాకు అనుగ్రించారు మీ వాక్యం ప్రవా ప్రభా కృపను మాకు అనుగ్రించాను ఆయన నీకు అందాలిసయ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ఈ ఆరాధనంతటో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి ఆయన మీకు పరిశుభత్మ అభిషేకం మమ్మల్ని నింపండి వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ ఆత్మీ లోతులు మమ్మల్ని నడిపించిన ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ సాహసం నిలు పెట్టుకోమని ప్రార్థిస్తాం రానబెడ త్వరగా మీరు నడిపించినైనా ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభా మా ఘన విజయం అనుగరించి నీ నామానికి మేమే తెచ్చుకోమని వాకిందర ప్రభుత్వం మాట్లాడమని ఇసు క్రీస్తు పరిషత్ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి చేసక్తితో నిన్ను పాడిస్తూ తేదా ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తేదా ఆనందమానందే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆర ఆరణిడని ప్రేమ పాదముల్చే రీతి నిమ్మది నిమ్మది ఆసక్తితో నిన్ను పాడిస్తూ తేదా ఆనందమానందమే ఆ శక్తితో నిన్ను పాడిస్తూ తనందమానందే నిశక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లా ముంగేనయ్యా నిశక్తి కార్యముల్ తలంచి తలంచి ంగేన మంచి మంచి చెడోత్రు స్తోత్రమయా మంచి వాడా మహో నుడా ఆరాధన ఆరాధన మన్షివాడా మహో నరాధనా ఆరాధనా ప్రియుడా చేరితి నిమ్మది ఆసక్తితో నిన్ను పాడిస్తూ తించేద ఆనందమానందే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తించేద గు్రేగా పాపముల మోసి బలి అయినా గుర్రేగా పాప మున్ మోసిర్చి తివే పరిశుద్ధ నా కొర కేనయ్యా పరిశుద్ధరము నాకు పరిశుద్ధూ పరమాత్మ ఆరాధన ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడాధనా ఆరాధనా ప్రియుడానికి ప్రేమ పాదముల్చే రీతి నిమ్మది నిమ్మది ఆసక్తితో నిన్ను పాడిస్తూ తేద ఆనందే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా కొంతకాలం నుంచి మనము దేవుని సంఘానికి సంబంధించిన దిశలను ధ్యానిస్తా ఉన్నాం మార్చ్ నుంచి ఈ రోజు వరకు దేవుని సంఘాన్ని ఏ రీతి విధంగా దిశలు ధ్యానిస్తున్నాం ఒక భాగం అప్పుడే సంఘము ఎందుకు ఇట్లా తయారైందంటే నువ్వు అని కారణం అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవచ్చు దేవుని రకరంగా కాబట్టి ఈ సంఘము క్రైస్తవ సంఘము ఎట్లా దేవుడు తయారు చేసిన విషయాన్ని మనం ఈ దిన ప్రార్థన చేద్దాం పరిశుభ్ర భగ దేవ మీకు వనరాలు వేసయ మొహమ్మత తండ్రి మీకే స్తోత్రాలైనా ఈ యొక్క గర్శన కాలం అంతా సురక్షితంగా కాపాడి సజలకలను పెట్టి నూతన దినంలోనికి నడిపించిన నా దేవ ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను మాకు అను గురించి నడిపించింది మేము చీతోటి పనులు విజయం అనుగురించి మీరు సాక్షులు పెట్టుకోండి ముఖ్యంగా ప్రభావ సంఘాన్ని మీరు ఇంతగా పవర్ఫుల్ గా తయారు చేసిండ్రు అన్న విషయంలో కానీ ఆ కవర్ ని సంఘం ప్రపంచబద్దత ఎటువంటి చీకటి శక్తులు దాన్ని ఎదుట నిలబడమని మీరు అన్నారు అయినా కానీ ప్రభా మనుషులు భయంతో క్రైస్తవ సంఘాలు భయం భయంతో వణుకుతున్నాయి ప్రభా మీరు వారి పక్షంగా ఉన్నారన్న విషయాన్ని అనుగ్రహించలేకపోతున్నారు మీరు వారి మధ్యలో నివసిస్తున్నారన్న విషయాన్ని అనుగ్రహించారు ప్రవ్వ అంత భయంతో దుష్ట శక్తులు అంతగా భయంతో తన మనుషులను చెందరగొట్టిస్తున్నాయి ప్రభావ కానీ దేని విషయంలో భయపడకుండా ప్రభావ ధైర్యంగా మీ కొడుకు కనబడతాం మీ యొక్క నీతిని శక్తి అనేది అందు నిమిత్తమే మరి ఏ రీతైన సంఘాన్ని తట్టు తిరిగి నడిపించుకోవాలని మీరే మాకు మార్గం దయచేయమని ఏ సుకరిస్తున్నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గత వారం నుంచి ఈ విషయాలు ధ్యానిస్తా ఉన్నాం మోసే గుడారం ఏర్పరిచినప్పుడు ఏం జరిగిందనేది మొట్టమొదటిసారి అది దేవుని మందిరం దానికి ముందు యాకబ్ కూడా గురారం వేసుకున్నాడు అబ్రహాం కూడా గుర గురారం వేసుకున్నాడు అందరు గురారులు వేసుకుని దేవుని చుట్టూ మనం చూస్తూ ఉంటాం కానీ మోసే గుడారం వేసినప్పుడు దేవుని యొక్క మహిమానులకి వచ్చింది మొదటి సంఘం అన్నట్టు దాని మందిరము కట్టినప్పుడు మంచి మందిరం అది బహు గంభీరంగా స్థిరంగా కట్టినడు మందిరం కానీ మనుషుల హస్తాల చేత కట్టబడింది ఏది స్థిరం అన్న విషయం మనం సొలమును మందిరం నుంచి బైబుల్ అంతట్లో సొలమోన్ మందిరమే మొదటి మందిరం అంటారు గానీ మోసే వేసిన గుడారమే మొదటిది మోసే మొదట వేశాడు సొలమోన్ రెండవది దాని తర్వాత ఆ జెరూబాబెలు వీరి ముగ్గురు ఆ దశలలో కట్టిన మూడవ మందిరం అది పాత నిబంధన కాలంలో మూడవ మందిరం అది సో మొదటి టెంపుల్ సొలమోన్ టెంపుల్ కాదు ఇంటర్నెట్ అంతా మొదటి టెంపుల్ సొలమోని టెంపుల్ అంటే బైబుల్లో మనకు మటుకు మొదటి టెంపుల్ మోషే మొదటి టెంపుల్ లో కూడా దేవుని మహిమ దిగి వచ్చింది సొలం కట్టిన మందిరంలో కూడా దేవుని మహిమ దిగి వచ్చింది కానీ మూడవ మందిరము జెరుబాబేలు మరియు ఎజ్రా మరియు నెహమియా వీళ్ళందరూ కలిసి కట్టిన ఆ మందిరంలో మటుకు దేవుని మహిమ దిగి రాలేదు ఎందుకు రాలేదు అన్న విషయం మనం అర్థం చేసుకుంటే మూడు అన్న సంబంధించిన విషయాలు మనం ఎంతో నుంచి ధ్యానిస్తా ఉన్నాం కాబి అది చెల్లదు మూడుతో ముగించుకుంది ఆ పాత నిబంధన కాలపు మందిర ఆరాధన అది పనికి రానిది అన్న విషయాన్ని ప్రభు చెప్పిస్తున్నాడు ఎందుకంటే యేసు ఆ మందిరం కృత నిబంధనతో ఆరంభమవుతుంది దేవుడు దావిడతో అన్నట్టు నీ కుమారుడు నా మందిరాన్ని స్థిరపరచాడు అది ఎన్నటికీ అది శాశ్వతంగా ఉండే మందిరం అంటాడు అది కాబట్టి మనుషులు హక్తాల చేత తయారు చేయబడిన ఏ మందిరము శాశ్వతమైనది కాదు అందుకే ఈరోజు చాలా మందిరాలు కనిపించావు నేను గతంలో ఎన్నో మందిరాల గురించి విన్నాను వంద సంవత్సరాల క్రితం ఉన్న ఈ రీసెంట్లీ నేను నిన్నో మొన్న అనుకుంటా డకం క్రానికల్ పేపర్ జర్మనీలో ఒక యాభై అరవై సంవత్సరాల క్రితము ఒక మందిరం వచ్చేట అడవిలో అయితే మన ఆ మందిరము ఈ రోజు ఎవ్వరు వాడతలేడు మందిరం అడవిలో గంభీరమైన మందిరం కట్టినట్ట దేవుని మందిరం చర్చ్ ఆ రోజుల్లో మనుషులు ఎవరు పోయి ఆరాధించారనేది ఆశ్చర్యం ఇప్పుడు ఆ చర్చ్ చుట్టూ అది అడవిలో అలిగిపోయింది ఆ చర్చ్ దానికి మార్గం లేకుండా దాంట్లో పోయి కూర్చొని ఆరాధించకుండా తయారైపోయిందన్నట్టు ఆ చర్చ్ అది న్యూకి మన కొత్త నిబంధన కాలపు సంబంధ మందిరం అది అదే రీతిగా ఎన్నో మందిరాలు శిథిలం కావడం అని చూస్తున్నాం కూలిప్రమం చూస్తాం మన పావులు భక్తులు కట్టిన మందిరాలన్నీ కూలిపోయినాయి శిథిలం అయిపోయినాయి ఈరోజు నామారూపాలు లేకుండా పునాదులతో పాటు పెక్కింపబడ్డాయి లేవు ఈరోజు ఆ చర్చలు అమెరికాలో అయితే ఇంగ్లాండ్ యూరోప్ దేశాలలో అయితే కొన్ని చర్చస్ వాటిని నడిపించలేని స్థితిలో ఉంటూ బ్యాంక్ లోన్స్ తీసుకుని కట్టుకున్న చర్చలు బ్యాంక్ లోన్స్ కట్టని స్థితిలో దాన్ని హిందూ టెంపుల్స్ కమ్మేస్తున్నారు మాస్కులు కమ్మిస్తారు ముస్లింస్ కమ్మీస్తారు చర్చి బిల్డింగ్స్ దాని తర్వాత సినిమా థియేటర్లు కమ్మేస్తారు ఎందుకంటే చర్చిలు సినిమా థియేటర్ లాగానే కడతారు కదా ఫారిన్ కంట్రీస్ అట్లా థియేటర్స్ కమ్మేస్తున్నారు లేకుంటే బార్లు కమ్మిస్తున్నారు మనం ఏం దుఃఖపడింది ఎందుకంటే చర్చ్ బిల్డింగ్స్ కావని మనకి ఎప్పుడో తెలుసు కాబట్టి మొదటి కొరికల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యయంలో కొత్త నిబంధన మందిరము ఎటువంటిది అనేది అక్కడ చెప్పబడుతుంది పన్నెండు వర్షంలో ఏముందంటే ఏలాగు శరీరము ఏకమయ్యున్ననో అనేకమైన అవయవములు కలిగి ఏలాగు శరీరము శరీరము ఒక్క అవయవముల ఒక్క శరీరమయ్యిన్ననో అలాగే కలుస్తున్నాడు కాబట్టి క్రైస్తవ సంఘము అనేది బిల్డింగ్ కాదు అనేది చాలా తీటగా అందుకు మనము మన సేవలో బిల్డింగ్స్ మీద డబ్బులు కుదా చేయం ఎవరైనా డబ్బులు అడిగితే కూడా చర్చ్ కట్టుకుంటామంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం ఎందుకంటే వాళ్ళ దృష్టిలో చర్చ్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ దానికి గోపురం ఉండాలా దానిమీద సిలువ ఉండాలా దానిమీద అది ఉండాలి అనేది మన దాన్ని ఏమంటే బెల్ అంట గంట మందిరంలో మందిరం మీద గంట ఇక్కడ ఏమో మందిరం లోపల ఉంటే అక్కడేమో మందిరం మీద ఉంటది అంటే గంట అయితే ఉంటది ఎక్కడైనా ఆ గంట శబ్దానికి మనుషులు కూడా కాలు చేసుకుంటారు ఆయనక్కడికి అట్లా పిలిచేటోళ్ళు గంటలు కొట్టి ఇప్పుడు కూడా గంటలు వాగుతా రింగ్ వాగుతుంటే మొబైల్ ఫోన్ అయినా ఎంతమంది వచ్చి వింటుంటారు వాక్యం ఎంతమంది దేవుని ప్రార్థనలోకి వస్తుంటారు గంటలు వాగుతాయి వాళ్ళు శరీరము అనేది మందిరము రోమి రాష్ట్ర పత్రిక పన్నెండవ ధ్యాయము నాలుగో శరీరం నాలుగో వర్షంలో కూడా దీనికి సంబంధించిన విషయాలు చెప్పబడుతున్నాయి దేవుని మందిరం పెట్టుకుంటదని అది ఒక్క శరీరంలో మనకు ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినో ఈ అవయములన్నిటికి ఒకటే పది ఏళ్ళు ఉండదో అలాగే అనేకలమైన మనము కీర్తిలో ఒక్క శరీరంగా ఉండి చూడండి అనేకలమైన మనము కీర్తిలో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవలమై ఉన్నాము కాబట్టి ఈ సేవలో నా సేవ నాదే మీ సేవ మీదే ఎవరి సేవ వాలదే నువ్వు ఏ అవయవమో నువ్వు గుర్తించకపోతే నీ సేవ కొనసాగదు నేను తలలాగా ఉంటాను తోకలాగా ఉంటాను అనేది కాదు తల ఎప్పటికైనా ప్రవ్వే కాబట్టి నేను తలలాగా ఉండను తోకలాగా కూడా ఉండను ఎందుకంటే మనిషికి తోక ఎక్కడుంది మనిషికి ఉంది కాళ్ళు శరీరము చేతులు కండ్లు ముక్కు కాబట్టివరేళ్ళు ఏదో ఒక అవయం నువ్వు పనిచేస్తా ఉన్నావు ఈ లోకంలో ఆయన కొడుకు అది ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అన్నట్టు కాబట్టి క్రైస్తవ సంఘము పోల్చబడింది దేవుని బిడల సహవాసంతో పోల్చబడింది అని వాక్యం జ్ఞాపం చేసింది అదే మనం కొంచెం రాసిన పత్రికలు చూస్తున్నాం పన్నెండవ అధ్యాయము ఆ పద్నా పదకొండవ వచ్చిన పన్నెండు ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలిగ తీసుకున్నాడు మనం ఒకటే శరీరమైన యేసు ఆ అవయముల లాగా ఉన్న దేవుని యొక్క ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి ప్రత్యేకంగా పంచిస్తున్నాడు నాకు ఇది కావాలి నాకు అది కావాలని అడుగుతున్నాం గాని ఆయన నాకు ప్రత్యేకంగా వాటిని పంచిస్తుందంట కాబట్టి రక్షణ బంధి పొందిన నీవు నీకు ఎటువంటి పని అప్పగిస్తుందో కోలీస్ పరిశుధాత్మ కొరకు నువ్వు కనిపెట్టుకోవాలా అని వాక్యం జ్ఞాపం చేస్తుంది ఆయన మాట్లాడే దేవుడు నిన్న చూసినా తేటగా మాట్లాడతాని నిన్న వాక్యం చూసినా తిమతి రాష్ట్రపత్రికలో బహు తేటగా మాట్లాడుతూ ఉంటాడు నువ్వే వినాలా ఆ నువ్వు అనేకమైన పనులు తలసిపోయి నేను ఉంటే దానికి మనము దేవుని యొక్క ఆత్మని ఆ నేరమోపడానికి నిందేయడానికి వీళ్ళది కాబట్టి అధ్యాయము మొదటి కొంత రాష్ట్రపత్రిక పనిడలేము ఇరవై ఏడవ వచ్చి వచ్చిన అటువంటి మీరు క్రీస్తు యొక్క శరీరం ఉంది కాబట్టి మన మందిరము ఒకటే శరీరము ఏసుప్రభు యొక్క శరీరం అదే మందిరం అంటున్నాడు తర్వాత అది బిల్డింగ్స్ కాదు సిమెంట్ ఇటకలతో కట్టేది అందులో కాదు ఇనుముతోని చెక్కని కట్టేది గానే కాదు మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉంది వేరు ఉన్నారు కాబట్టి ఒకరు ఎక్కువ ప్రార్థించే వాళ్ళు లాగా ఉంటారు ఒకరు వాక్య పరిచయలా ఉంటారు ఒకరు బోధించే వారు లాగా ఉంటారు ఒకరు స్వస్థతల వరాలు కలిగిన వాళ్ళు ఉంటారు బాధ్యత చేసే వరాలు ఉంటే వాళ్ళు ప్రవచన ఒక్కొక్క వారని దేవుడు ఉంటారు ఆయన ఇష్టం ఈ బాధ్యత మనకు అడగడం అందుకే అక్కడ మనకుంటుంది వివిధ మరియు దేవుడు సంఘములో చూడండి అంటే క్రైస్తవ సంఘం అది మొదట కొందరిని అపూస్తలు గాను కిమ్మట కొందరిని ప్రవర్తనలు గాను కిమ్మట కొందరిని బోధకులు కానీ అతి కిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను తరువాత కొందరిని పుట్టపరచు కృపవనలు కలవారి గాను కొందరిని ఉపకారములు చేయవారిని గాను ఉపకారం చేయాలి మనం కొందరిని ప్రభుత్వములు చేయవారిని కానీ కొందరిని లీడర్ చదువు కొందరిని నానా భాషలు మాట్లాడేవారి నియమించే అందరు అప్పసులు కాదు అందరు పాపలు కాదు అందరు బొడలు గారు అందరు అద్భుతం చేయవారు అందరు స్వతపష్కృహములవారు గారు అన్న కానీ దేవుడు ఎప్పుడైతే నీకు అనుగ్రహించబడ్డ ఆ వరం మీద వార్తాగుంటే ఉంటాడు ఆయన చూసి ఉంటాడు అబ్బా వీరికి ఒక్కరికి అర్థమైంది చేయాలి కాబట్టి ఆయన ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క కార్యాలు చేస్తా ఉంటే సంతోషిస్తుంటాడో ఆయన తెలిసిపోతుంది వీడికి తెలిసిపోయింది విధానాలు అని నడిపించాలో సందాన్ని అందుకని ఆయన మరికొన్ని వరాలు ఉంటాడు మరికొన్ని ఇస్తా ఉంటాడు గురికి వచ్చినప్పటికి అన్ని కృపవరాలు నడిపిస్తాడు ఆయన సంతోషించాలంటే మీకు అనుగ్రహించబడ్డ ఆ వరాన్ని నువ్వు జాగ్రత్తగా పాటించినప్పుడు ఆయన మంత్రీ ఆనందిస్తూ ఉంటాడు ఎందుకంటే అందుకొరికే మనుషులు సృష్టించండి ప్రేముని కార్యాలు విశేషమైన కార్యాలు మనుషులు ఈ లోకంలో చేయాల అందుకొరికే మనుషులు పుట్టించండి దేవుడు కలిసి కుట్టేమని చేస్తారు కదా ఆయన నోటి మాట త్వరనే అన్నీ ఎగిపోతూ ఉంటాయి కానీ మన ద్వారా వాటిని కాబట్టి నువ్వు అనుమానించకుండా రక్షణ పొందిన వాడవు రక్షణ పొందిన గానవు కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు ఎట్లా కొనసాగించుకోవాలా అంటే ఈ విధానాన్ని నేర్చుకోవాలా నీకు స్వత ఉంది నువ్వు దాన్ని పాటిస్తలేవు అంతే తేడా నీకు అద్భుతాలు చేసే ఉంది కానీ నువ్వు పాటించలేదు నీకు ప్రవచన ఉంది కానీ నువ్వు ఎప్పుడు నీకు బోధించే వరం ఉంది కానీ ఎప్పుడు బోధించలేవు నీ వయసు అంతా నువ్వే అంతా నిష్ఫలం చేసుకుంటున్నావు కానీ ఎప్పుడైతే ఈ ప్రేమను ఇంకా ధరించగలవో ఈ చేస్తా అని తీర్మానించుకుంటామన్నట్టు కాబట్టి దేవుని మందిరానికి ఎంత పవర్ ఇచ్చిందనేది ప్రతి వాక్యంలో ఎంత పవర్ ఇచ్చింది చూడండి కొందరిని అద్భుతములు చేయవారి కన్నా కొందరిని సప్తపరచు కృపవరములు అనేవారు కృపవరములు సప్తపరచు కృపవరములు అనేది అంటే రకరకాల సఫలతలు అనే విషయంలో అంటే దేవత మానసిక స్వచ్ఛత శనికమైన రోగాలకి స్వచ్ఛత సాంఘికపరమైన వ్యాధులకి స్వచ్ఛత అన్నీ ఉన్నాయి అక్కడ మధ్యలో అట్లా ఈమిడిచి పెట్టింది మరికొందరిని ఉపకారం ఇచ్చేవారంటే ఇతరులకి సహాయపడేవాడి అంటే నువ్వు ఎంత గొప్పని వాసుకో ఎంత ధనికుని వాటి అంత అర్థం లక్షల కోట్లుంటాయి అవహించుకో డబ్బు లేకపోతే పెట్టింది ఎప్పుడు ఉపకారం కొంచెం దాంట్లో విశ్వాసంగా ఉన్నావు కాబట్టి అనేకమైన మాటలు నీకున్న చిన్న స్థలాంతులని నువ్వు ఉపకారం ఇచ్చేవాడిలాగా ఉంటే చూడండి ఇవన్నీ ఒకదాంట్లో కనుక ఇస్తారు కొందరు ప్రభుత్వం ఇచ్చేవాడిని అంటే నువ్వు ఎక్కడమైన కానీ లీడర్ అవుతావు ఎక్కడైనా నువ్వు మేనేజర్ అవుతావు నువ్వు ఏ ఉద్యోగ స్థలంలోనే నేను పెద్దగా లేపుతావు చాలు నువ్వు కింద ఉండేవాడివి కావు నువ్వు పాటు సింహాసనంలో ఉన్నావు కాబట్టి ఈ లోకంలో కూడా మనం సింహాసనం మీద ప్రతి ఒక్కరు వచ్చి మీ దగ్గర సలహా తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆలోచన కరిత నీకులో ఉన్నాడు కదా కాబట్టి ఆయన ఇటువంటి ఆలోచన నడువు నువ్వు నడిపి నీ దేశం ఇట నడిపి మీ ప్రజలు నడిపి నీ కుటుంబాన్ని ఇట్లా నడిపి నీ ఉద్యోగ స్థలాన్ని నడిపి నీ మీ పతనాన్ని నడిపి నువ్వు ఎక్కడ నీకు ఆలోచనకర్త ఆయన మన ప్రభు జేసయ్య వాటిని మీకు బయలుపరుస్తూ నువ్వు అప్పుడు నేర్పిస్తూ ఉంటావు అందరికీ కానీ దురదృష్టం వీటిని వాడుకోలేకపోతే సమయం అనేసి నేను సన్మించేం చెప్తలేను నిస్వానం అయిపోయింది దాన్ని పిలుపు కాబట్టి మనము తీర్మానించుకోవాలా నిస్వానం కావడానికి వేయలేదు నేను దాన్ని ముందు తీసుకెళ్తా నేను చెప్పిన మాటలన్నీ అయిపోయింది దాని ప్రకారంగా వాటిని పాటిస్తా అన్న తీర్మానము మనం చేసుకోవాలా కొదాస పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం కొనుదాష్ట్ర మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక విషయాన్ని మనకిస్తుండేది ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎదగరా ఎందుకు పెళ్లి చేస్తున్నాడు మీకు అనుమానం మీరే దేవుని ఆలయం మీ శరీరమే దేవుని ఆలయం మీకు స్పెషల్ బిల్డింగ్స్ అవసరం లేదు అందుకే మనం ఎప్పుడూ కూడా బిల్డింగ్ కట్టడానికి సహాయం పడతలే సపోర్ట్లు ఇస్తాము ఎవరైనా చిన్నగా చెట్టు కట్టుకుంటున్నాము మాకు రేకుల కట్టే రేకుల సహాయం చేస్తాము లేక అంగీన యాంగులర్స్ కి రాడ్స్ అంటే సహాయం చేస్తాము తలుపులకి చిటిలు చేయటం సాయం చేస్తాము రెండు మూడు ఫ్యాన్స్ ఇవ్వమంటే ఫ్యాన్స్కి ఇస్తాము లేకుంటే మ్యూజిక్ సిస్టమ్ చైతన్ అయితే మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాం స్పీకర్ బాక్సులు కొనిస్తాం మైక్రోఫోన్స్ కొనిస్తాం కావాలి కుర్చీలు కొనిస్తాం కావాలి కంజూల తబలా కొనిస్తాము కావాలి మ్యూజిక్ సిస్టమ్ అయితే మనం కీబోర్డ్ మ్యూజికల్ కీబోర్డ్ కూడా కొనిస్తాం చేతనైతే కానీ బిల్డింగ్స్ మీద డబ్బులు మీద చేయం వేస్ట్ అన్నట్టు హెచ్ ఫిజికల్ గా కనిపించదు అది సాధారణంగా ఒక కమ్యూనిటీ హాల్ లాగానే ఉండాలి ఎవరంటే వాళ్ళు వాడుకోవచ్చు ఆదివారం ఒకరోజు నారాగా నేర్చుకుంటాం కానీ ఇతర రోజులలో అది వేస్ట్గా ఉండద్దు అన్నిలకు కూడా ఇవ్వచ్చు వాడుకోవాలి ఏ ప్రభుత్వం నడిపిస్తాం లేకపోతే ఒక చర్చ్ కమ్యూనిటీ హాల్ లాగా లేకపోతే మనుషులు అన్యులు ఈ చర్చ్ రాకపోతే మీతో ఎట్లా మంచి సహవాసం మంచి సంబంధాలు కలిగి ఉండగల ఎందుకు పాడతారు ఎందుకు చర్చ్ మెంబర్స్ కొడుతుంటారు చంపుతారు నో వాళ్ళు ఎప్పుడు రానిలేదు నువ్వు అలగ్ అనుకుంటున్నావు నువ్వు సెపరేట్ అనుకుంటున్నావు వాడి నుంచి కాబట్టి మన చర్చ ఎట్లా తయారు చేయాలంటే శరీరమే మందిరం కాబట్టి బిల్డింగ్ మందిరం కాదు కాబట్టి ఆ బిల్డింగ్ మనము బయట వరకు మేము వచ్చి కమ్యూనిటీ హాల్ లేక మ్యారేజ్ హాల్ లా కూడా వాడుకోవచ్చు తప్ప లేదు చెప్తున్నాను కొంతమంది నచ్చకపోతుంది అని చెప్పే వాక్యాలే అక్కడ ఉండడు దేవుడు ఎక్కి పరిస్థితి ఎందుకంటే దేవుడు నిన్ను మీ హృదయంలో కలుసుకోవాలనుకుంటున్నాడు అతి అక్కడ ఉండాలి అక్కడ కలుపుకుంటాడు దేవుడు మీతో యాజకుల్ని ఓవే యాజపుల్ని కాబట్టి కలుసుకోవాలంటే దేవుడు మీ హృదయంలో అతి పరిశుద్ధ స్థలంలో కలుసుకోవాలనుకుంటున్నాడు ఎంత పరిశుభ్రమే పెట్టుకోవాలని చెడు తలంపులకి చోటు ఇవ్వకుండా అపవిత్రి చోటి ఇవ్వకుండా యథార్థతతో అన్ని సన్నిహిత నువ్వు రావాలా హృదయాన్ని అట్లా తయారు చేసుకోవాలా యథార్థంగా ఇక్కడ ఉండాలి కలంకం లేకుండా జాగ్రత్తగా ఉండాలని అక్కడ నేను కలుసుకుంటాను నీకు హృదయం నీతో పాటు ఉంటా కాబట్టి మనం చూస్తే బిల్డింగ్స్ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ వాడద్దు మనం వాటిని ప్రోత్సహించద్దు అంటే కొన్ని చర్చలు కట్టుకుంటుందానికి ప్రకృతి చదువు గుర్తింపు పొందాలని ఆసక్తి ఉంటుంది మనకు మటుకు ప్రభువు గుర్తింపు పొందాలన్న ఆశకుంటుంది మినిమం మినిమం వసతులతోనే మనము చద్యాన్ని నడిపిస్తూ ఉంటాం కొన్నిసార్లు గ్రామాల్లో పోతే తాటాకులతో గుడి జనాలు కట్టుకుంటూ చర్చ నడిపిస్తూ ఉంటుంది తాటాకులు అనుకోని వస్తాయి స్త్రీని జరుగుతూ ఉంటుంది ఆ ఎదురు కొమ్మలు కట్టుకొచ్చి దాన్ని ఎదురు కొమ్మలకని స్కూలాలకు గట్టి లేక పిల్లర్స్ లా మధ్య తయారు చేసుకుంటా ఉంటాం ఎక్కడ సపోర్ట్ చేస్తాం మనం పాయింట్ ఏంటంటే సందస్తులకు కూడా ఆ విలువ తెలియాలా కాబట్టి వాళ్ళు కూడా అందులో పాల్పొండేటట్టు మనం చేయాలి వాళ్ళు కూడా చేయట్టి అవి కట్టడంలో సంగతి లేవడంలో వాళ్ళు కూడా సహాయపడితే వాళ్ళు దానికి విలువ చేయాలి అనమాట దాని పట్ల ప్రాధాన్యత నుంచి కట్టుకోవడానికి ఎండ నుంచి కట్టుకోవడానికి వెళ్ళాలని అయితే దేవుని వాక్యం ప్రకారంగా మనం కదిలిపోయే చెప్తాము అంటే కదిలి కోయే మందిరం మనం ఒక స్థలంలో ఉండే మందిరం కాదు ఎక్కడికి ఉండే పాత నిబంధన కాలంలో ఇప్పుడు మటుకు ఆయన మహిమను దేవుడు మనను దించేస్తాడు కాబట్టి ఆయన మహిమ మన హృదయంలో పెట్టింది కాబట్టి మనమే ఆ మందిరం కాబట్టి మనం కోపం ఏందన ఎక్కడ ఆగకుండా అది మనం ఇక్కడ రాష్ట్ర పత్రికలు కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతుంది ఎస్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో భౌని భక్తు నిర్మాణం మాట్లాడుకోవడం రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో దానికి సంబంధించిన విషయం దీర్ఘత ఇరవై ఒకటి ఇరవై ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు ప్రసిద్ధమైన దేవాలయ మగుతకు వృద్ధి వృత్తి పొందుతున్నది దానికంట ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంలో ఎగుతకు కాబట్టి ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం మనం కాబట్టి అర్జున మందిరము ఇంతగా నువ్వు కాదు నువ్వు ఆత్మ మూలంగా ఉండాలా అన్న విషయానికి జ్ఞాపకం చేయబడుతుంది అంటే పరశుధాత్మ అభిషేకం మీకు ఉండాలా ప్రతి ఒక్కరికి ఉండాలా ఈ జీవన టైం ఇంకా దీని లేదు మనకు అవకాశం పరశుధాత్మ చేత ప్రతి ఒక్కరు ముద్రించబడాలా లాస్ట్ మూమెంట్ అన్నట్టు దృష్టిలో కాలం దృష్టి ముద్రించబోతుంది ఈ యొక్క దాని మర్యాద గతించిపోతుంది కాబట్టి మనము ఆయనలో ఎట్లంట ఆత్మ దేవునికి నివాస ఫలం ఉండేటట్టు కట్టబడుతున్నాం అందుకు మీరు ప్రతిరోజు కట్టబడుతుండలా ఇటుకల్ చూసుకోవాలా రాడ్లు తీసుకోవాలా సిమెంట్ తెచ్చుకున్న వాళ్ళు ఏదో చూసుకోవాలా అంటే నేను ప్రకృతి ఆత్మీయ జ్ఞాపకం చేస్తున్నా ప్రకృతి రాజ్యంగా ఉన్న ఈ వస్తువులని అన్ని వస్తువులతో కడితే కానీ ఆ బిల్డింగ్ కట్టబడదు అట్లనే ఆత్మీయ జీవితంలో కూడా దేవుని దృష్టిలో అన్ని విశేషాలలో అన్ని ఆజ్ఞాన విషయంలో ఒక్క ఆజ్ఞ దెబ్బతైనా అన్ని దగ్గర భయం ప్రతి విషయంలో ప్రతి వాక్యంలో నువ్వు కట్టబడుతున్న వాళ్ళు ఏదో అంటే విన్నో వాక్యాన్ని నువ్వు అమలు పరిచయా లేదా చెప్పుకోవాలండి కంటే ఈ టైం అమలు పరిచేది నువ్వు ఎంతగానో విన్నో వాక్యాలు ఎన్నో కాలం విన్నావు టీవీలలో విన్నావు బ్రదర్స్ ఫాస్టర్స్ చెప్పుకుంటూ విన్నావు ఎక్కడెక్కడో విన్నావు చదివినావు కూడా కానీ ఏది కూడా నువ్వు అమలు పరచలే ఇక్కడి మీదట అమలు పరిచే సేవకులుగా అమలు పరిచే దేవుని పిల్లలుగా జీవించడం మనం నేర్చుకోవాలా ఈ మందిరానికి ఇది మూవింగ్ మందిరం లేక చదులుతున్న మందిరం అన్నట్టు ఒక స్థలంలో గూడు కట్టుకునే మందిరం కాదు ఇది మీ గూడు కట్టుకుంటే కోలిపోతుంది మీ వ్యవస్థ అది పనికి రాకుండా ఇందాక చెప్పినట్లు ఆ జర్మనీలో ఆ చర్చ్ ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం కట్టిన చర్చ్ ఎవరు అది మొత్తం మూట పడిపోయింది కానీ చుట్టూ చెక్ వచ్చేసి అందులో ఎవరుస్తలేదు ఈ మధ్య దాన్ని బయటకు తీసుకుంటానంటారు తీసుకున్నారు మన పూర్వీకులు కట్టిన చర్చ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ చర్చ్ ఇంట్లో ఎవరు ఉంటుంది సరే ఇప్పుడు ఆ దేశం అంటే దేవుడిని నమ్మని దేశంగా మారింది కానీ ఇప్పుడు ఆ మందిరాన్ని వాళ్ళు తీసి ఏం చేస్తారంటే ఈ మందిరాన్ని మనం జ్ఞాపకార్థంగా పెట్టుకున్నాం కానీ అలా ప్రార్థన చేద్దామని సాయం మ్యూజియం లాగా పెట్టుకున్నారంట దాన్ని భవిష్యత్తులో చర్చలన్నీ మ్యూజియం సైతేస్తున్నారు ఎందుకంటే మనుషులకి ప్రార్థ ప్రార్థించలా అన్న ఆసక్తి లేదు ఎందుకంటే అక్కడ అదే ఓన్లీ షది అది ఒక బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ లో మనుషులందరూ పోయి దేవుణ్ణి చర్చించుకోవడానికి కోసం ఆ బిల్డింగ్ అంతే గానీ బిల్డింగ్ లో ఉండదు ఆయన వ్యక్తి పరిస్థితిలో కాబట్టి మనం ఏ విధంగా కట్టబడుతున్నాం బిల్డింగ్ కాదని చెప్పిందని ఆయన మనం చూస్తుంది ఆ పేకరు రాసిన మొదటి పత్రిక పేకూ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తేకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ అసలు ఈ విషయం మనం చూపించాలి ఏక్రిస్తు ద్వారా దేవునికి అనుకూలమూ ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు కాబట్టి మన బలి అర్పణ ఆత్మ సంబంధమైనది ఉంటుంది చరిత్రమైనది ఉండదు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండేటప్పుడు కాబట్టి రక్షణ మనం అందరినీ పరిశుద్ధ యాజకులుగా తయారు చేస్తాం దేవుడి ఉన్నటత్ ఎట్లా ఏం చేయాలా మీరు సజీవమైన రాళ్లలా ఉండాలంట మనము సజీవమైన రాళ్ళు ఆ రాళ్ళను జీవం ముందని చెప్తుంది వాక్యం నువ్వే ఆ రాయి ఆ బర్డే క్రీస్ అంటే మనల్ని జీవం ముందు వచ్చింది మన నువ్వే ఆ రాయి అంటే సజీవమైన రాళ్ళు మీరు సజీవమైన రాళ్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు కాబట్టి మనము ఆత్మీయ మందిరము ఇది కండ్లకు కనిపించే మందిరం కాదు ప్రపంచమంతటా ఒకటే మందిరము అది కండ్లకు కనిపించేది కాదు అది హృదయానికి కనిపించే మందిరం ఎందుకంటే అది ఆత్మీయమైన మందిరం అటువంటి ఆత్మీయమైన మందిరము ఇలాగా మనం అదరం అది ముగించే టైం వచ్చేసింది ముగించే టైం అంటే మీరు చూడండి అది ముగించడం అంటే దళితులు రాష్ట్ర పత్రికలు ఇతర పౌరుదానికి సంబంధించింది చూడండి దళితులు రాష్ట్ర నాలుగవ అధ్యాయం దళితుల రాష్ట్ర పత్రిక అధ్యాయం ఆరవ వచనం అయితే పైనన్న ఎరుసలేమో స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి కాబట్టి సంఘము తల్లితో చేయించవలసిందని కూడా వాక్యం వ్యాఖ్యలు చేస్తుంది ఇది ఎక్కడుంది త్రిందా ఉందా పైన ఉందంటే ఎందుకంటే మనం అందరం పైన పోయి కూర్చున్నామని వాక్యం చెప్పించింది తెలుగు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయంలో ఆరో అధ్యాయంలో మనమంతా పైన ప్రభుత్వ పాటు కూర్చొని ఈ వాక్యం శతంలో ఎక్కడ ఉన్నా ఈ లోకంలో పనులు చేసుకుంటున్నా మేము మనకు నీ ఆత్మ ఆయనతో పాటు అక్కడ నివాసం చేస్తుంది ఆయనతో సంభాషిస్తుంది అనేకమైన విష ఆయన ఇక్కడ మాట్లాడుతారు కానీ ఏదైతే నువ్వు గ్రహించడం ఎందుకంటే నీ శరీరం ఇంకా అది మీ ఆత్మ అంత ఉపేజంగా పనిచేస్తలే మీ ఆత్మ ఏ రోజైతే ఉత్పేకంగా పనిచేయడం ఆరంభిస్తుందో అప్పుడు నువ్వు ఆయన ఎందుకంటే ఆ హృదయసు దిగలవాడు మీ శరీరము సంపూర్ణంగా ధృవీకరించుకున్నప్పుడు మీ హృదయంలో నువ్వు జరగలవు అట్లాంటి ఆత్మీయ జీవితంలో కవు నడిపిస్తుంది కాబట్టి ఈ లోకంలో అన్ని చూస్తున్నాం కానీ పర్లోకానికి సంబంధించిన విషయాలు ఏమి చూస్తాం మనం ఎందుకంటే మనం ఇంకా ప్రకృతికి ఉన్నాం ఈలోకపు విషయాలు తెరాలంటే నువ్వు ఈ లోకా మనిషిలాగా ఉండాలా పర్లోకపు విషయాలు అంటే పర్లోకప్పు మనిషిలాగా మహిమ శరీరం ధరించుకోవాలా అప్పుడే నువ్వు అవి చూడగలవు ఒకరోజు ఇచ్చేస్తాను కానీ ఈ రోజు కూడా చూడగలను ఇప్పుడు ఆ శక్తి ఉంటుంది ఎప్పుడక్తి కనిపిస్తారు దేవుని మీద తప్పక దేవదితలు అని చెప్తాను దేవతి తల్లి ఎగురుకుంటూ నీ చుట్టూ నిలబడడం దేవుడి సెలవు దిగి రావడము ఆ వెలుగుని చూడగలవు ఎందుకంటే చర్చకి ఇచ్చింది పవర్ అటువంటి పవర్ అని నన్ను ఇచ్చింది కాబట్టి పవర్ ని వాడుకోవాలా వాడుకోకపోతున్నట్టు ఎవరిని నువ్వు భయం చేయడానికి వీల్లేదు అంత భయంతో నిండిపోయింది అవి చర్చ దానికి అంతగా పవన్ ఇచ్చిన అలా పవన్ ఎందుకు వాడుకోలేకపోయింది అనేది మనకు తెలుసు చెప్పేవాడు లేదు దాన్ని గ్రహించేవాడు అసలు ఒకరు చెప్పినా గ్రహించిన వాడు లేదు అందుకనే ఏం చేయాలో మొదటి కొడుకు నష్టపత్రిక వరకుండలో పౌలే నేను క్రీస్తుని పోయి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోయి నడుచుకున్నది మీరు అన్ని విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకుని నేను మీకు అపరించిన కట్టాలను బయకొని చిన్నారని నిన్ను మెచ్చుకొని చిన్నాను కాబట్టి అటువంటి మెప్పు మనం అందరం అటువంటి మెప్పు పొందాలా అటువంటి భాగ్యాన్ని కూడా మనకి అనుగ్రహించడానికి రాసాం పరశుధర దేవ మూషయ్ మందిరం గుడనం చేసినప్పుడు దేవం యొక్క మహిమ దిగొచ్చింది సులమాను గురారా మందిరాన్ని ప్రతిపించినప్పుడు దేవుని మహిమ అందులో దిగొచ్చిందని వాక్యం చెప్తున్నాను కానీ జరుగుబాటులో ఆరంభించిన మందిరము యజరా ముగించిన మందిరంలో నిలమ కట్టినక గోడలు ఆ మందిరంలో మహిమ దిగిరాలేదు బ్రహ్మ ఎందుకంటే మూడవ దాంతో అది సరిపడింది బ్రహ్మ అది ఏదీతిగా చెడిపోయిందో మీరు మాకు చేపించినారు మందిరంలో వాళ్ళు విగ్రహం పూజించిన నూతన నిబంధన మందిరంలో మీ మహిళ మాలది వచ్చింది త్రోభ అది ప్రత్యేక హృదయంలో మీరు పంపించిన రక్షింపబిన వారందరి హృదయంలో దేవ మీ యొక్క ఆత్మను మీరు పెట్టినారు మీకెంతో అటువంటి సృష్టిని సృష్టించిన ఆత్మ మా హృదయంలో ఉంది కాబట్టి మీరు మాకు ఎంత పవర్ ఇచ్చిందరో ఈరోజు మేము గ్రహించగలుగుతున్నాం దాన్ని ఏ రీతిగా మీ మహిమ కొడుకు వాడలను మాకు మార్గాలు చూపించండి రీతిగా దాన్ని మీరు సమస్యని పరిష్కరించుకొని ముందు మీరే మాకు మార్గం చూపించండి ఈ వైరస్ నుంచి ఏ రీతిగా మేము కాపాడుకోవాలా మా పిల్లలని మా కుటుంబ కుటుంబాలను ఏది కాపాడుకోవాలా మీరే మాకు మార్గం తెచ్చిందని ప్రార్థిస్తున్నాం రాబో ఉపగ్రహం నుంచి రీతిగా మేము తప్పించుకోవాలి రాత్రాన్ని ఏ రిజిట్గా తప్పించుకోవాలి మీరే మాకు మార్గం చూపించమంతిస్తున్నాం బ్రోగా ఎటువంటి సృష్టి సృష్టి ఆరంభమైన కలిగిన తిరుపతి తినాల పేరు లేరు ప్రభావ కానీ మమ్మల్ని మీరు నిమిత్తమే మమ్మల్ని ఆత్మీయతంగా మీరు తయారు చేసిన ఇది మాకు అర్థమవుతుంది ప్రోగా ఒక పని అపరించబడింది మాకు మేమందరము మీ యొక్క స్వాతం ప్రకటించి విచింతం నడిపించాలి అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించము చేస్తాం చేస్తాం హలో ప్రార్థు పరిశుద్ధ మహోన్నుగా ఈస మీకు వందనాలు స్థులు చెల్లించుకుంటున్నాం జీవితాలి తండ్రి గడిచిన కాలం అంటే మమ్మల్ని కాచి కాపరి భద్రపరి తండ్రి ఆయన మా చెప్పినందుకు మీకు వందనాలు ప్రభు గడ్డించుకుంటున్నాం తండ్రి ఆయన అనేక హెచ్చరికలు తండ్రి మర్మములు తండ్రి గడ్డింపులతో ఆయన నా జీవితాన్ని సరిచేయాలని అనేక వాక్యాలు వినిపిస్తూ ఉన్నారు ప్రభు ఆయన ఈసరి మేమే ఆలయం అని తండ్రి ప్రభా నాయన మీ సోజా ఆ ఆలయము ఆత్మీయ కోణంలో తండ్రి ఈ లోకంలో ఉండాలని మీరు చూడాలని ఆశపడుతున్నారని తండ్రి మాతో మాట్లాడి ఉన్నారు ఆయన మేము ఆ జ్యోతిలో వాళ్ళే వెలుగు మేము కనిపించడానికి మాదిరిక రకంగా ఉండటం మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా ఏవైతే లెక్కలు నెరవేరో అవి మా జీవితంలో నెరవేర్చే సహాయం చేయండి ప్రభా బలపరచండి ప్రభావి ఆయన తండ్రి ప్రభా ఈ కొద్ది కాలము అంత దినాలల్లో చేరిండగా తండ్రి మీకు సజ్వుగా యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకోండి తండ్రి ప్రభు ఆయన చీకటికి దూరంగా ఆయన వెలుగుల్ నడుచుకునే వారంగా మేము సాయం చేయండి ప్రభుత్వ శక్తిని అనుగ్రహించండి ప్రభు ఉన్నప్పుడు మేము గుర్తించుకోవాలి ప్రభు మేమే ఆలయమని ఈ ఆలయమును తండ్రి పాడు చేయకుండా తండ్రి దున్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లు తండ్రి ప్రభాయన మీకు లెక్క చెప్పవలసి ఉన్నట్లు ప్రతి క్షణం మాకు జ్ఞాపకం వచ్చినట్లు సహాయం చేసరగా దుర్దినములలో ఉన్నాము తండ్రి ఆయన మేలుకోవాల్సి ఉన్నాడు ప్రభు తండ్రి ఆయన మీ ఆజ్ఞలను ఆయన ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన ప్రతి ఆజ్ఞ తప్పిపోయినట్టు ప్రభు మీ లేఖనముల ద్వారా మాట్లాడినారు ప్రభు ఆవి వేషధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నామే ప్రభా సరిచేయండి ప్రభా మా క్యారెక్టర్ మార్చండి ప్రభావ ముఖ్యంగా నేను బలసీలు ఉన్నాను ప్రభా ఆయన నాకు మీ శక్తి అవసరమైందని సహాయం చేయండి వాక్యాల ద్వారా మాట్లాడుతున్నారు వాక్యానికి సరమైన జీవితం లేదు బోధించేవారిగా ఆ బోధన విధానాన్ని జీవించడం లేదు సరిచైందని తల్లి ప్రభా నైనా నటిస్తున్న వస్తున్న శ్రమలు ఆయన సొంతంగా తెచ్చుకున్న శ్రమలు మీ తన్నిటిని బట్టి మీకు కృతజ్ఞం ప్రభావ వందనాలు ప్రభావ ఆయన కూడిపోకుండా ఆయన అప్పవాళ్ళు చూతికి చిక్కకుండా ఆయన తప్పించుకునే తండ్రి ప్రభా శక్తిని దాచే ప్రవ్వాచండి తండ్రి మీరు తప్ప మాకు ఎవరు లేరు తండ్రి మీకు మాత్రమే తండ్రి మాకు దినముల చేతులు సాతి నువ్వు ఎదుకొచ్చే వారిని ఏమాత్రమే చూసి ఆ దృఢమైన నమ్మకం అనంతరం కృపను చూపించండి ప్రభావ బలపరచండి తండ్రి యుద్ధ భూమిలో ఉంటున్నాం పోరాడితో కావాల్సిన శక్తిని అనుగ్రహించండి ఆయన చీకటి అంధకార శక్తులు వేసిన లైన్ అయిపోను దాకా అట్లా ఏదైతే మమ్మల్ని మా కుటుంబాలను సంఘాల నుంచి బొంగిలించాడు అది ఏడంటలుగా వారు చెల్లించి వేసిన నామములు తండ్రి గొప్ప కార్యాలయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభాస్ బట్టి ప్రార్థిస్తుంటున్నాను బలపరచండి ప్రభా అబుడ్డ జీవితంలో అద్దీ నుంచి మీరు ఏడు గంటలుగా వేసిన నామంలో మీకు చెల్లించిన దాకా అదే ప్రభా గొప్ప కార్యాలయం చేయండి అబుడ్డకి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత కుటుంబంలో సమాధానం శాంతి మెంబడి మనకు నమించండి ప్రభావర్ మలకొండ్రి జ్ఞాపకం తీసుకుంటున్నాను ప్రభా మీరు చూసిన అద్భుత ఆశ్చర్యం తండ్రి ఆయన గొప్ప సాక్ష్యము తండ్రి ప్రభు అబుడ్డ జీవితంలో తండ్రి మరవలేనిది ప్రభావ కాబట్టి అబుడ్డ సువార్థికుని సీమను వేడుకలు తండ్రి కుటుంబంలో సమాధానం ఇచ్చేయండి ప్రభు ఆయన వందనాలు ఇస్తూ ప్రభా అదే మరిగా మానిక గురించి ప్రార్థిస్తుంటారు నాయన డెలివరీకి రోజులు దగ్గర పడుతుండగా నేను ఆందోళన కలవరములు కలిగించండి ప్రభా గవర్నమెంట్ సమాధానం కలగను దాకా శాంతి కలుగునుగాక కుటుంబంలోనూ తండ్రి అడిగి తోట హాస్పిటల్స్ ప్రతి చోటను సమాధానం కలిగనుగాక తండ్రి తోడుగా నిలు వచ్చే బిడ్డ సేవ చేయాలని మీ యొక్క రాజ్య సువార్తని ప్రకటించి బిడ్డగా తండ్రి ఆయన మీ యొక్క అభిషేకం మీ యొక్క పరిశుద్ధాత్మను వేడుకొని పిల్లలు ఆంటీని తండ్రి ప్రభాయన లేబీ ఆంటీని శంకర్ గారిని స్వస్థపరిచండి ప్రభా మా పిల్లలు అనారోగ్యంలో ఉన్నవారిని అందరినీ స్వస్థపడ బాధితులను తండ్రి ప్రభా బీద్రి ప్రభా నిన్న తండ్రి ప్రభా అనాథలుగా మిగిలిన తండ్రి ప్రభా సహాయం చేయండి ప్రభా ఆయన మేము ఎవరెవరికైతే సువార్త ప్రకటించి ఆహారం ఇచ్చి ఉన్నాము వారి జీవితాల్లో తండ్రి శాంతి సమాధానాలతో పాటు రక్షణను అనుగ్రహించండి ప్రభావ అలాగలుగా దిక్కులోని వారు ఉన్నారు ప్రభావ వారికి తోడుగా నిడుగా ఉండండి సహాయం చేయండి ప్రభావ ఆయన మీరు గురించి కూడా చనిపోయి ఉన్నారు ప్రభా వారి నిమిత్తమే ఆయన మమ్మల్ని దర్శించదేసి ఉన్నారు ప్రభావ నడిపించి ఉన్నారు వారిని లో కనికరించమో వేడుకొని తండ్రి అలాగే నాయన మమ్మల్ని కూడా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుంటే టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుని తండ్రి ఎంతో దూర ప్రయాసాలతో తండ్రి మీద ప్రేమతో సువార్త గారముతో పనిచేసిన ప్రతి బిడ్డను దీని నుంచి ఆశీర్వదించండి బలపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచి మీ యొక్క పగ్ని కంట నుంచి ప్రభుత్వ నివుగా ఉండే ప్రభావిత అనేక విషయాలు చూపటితో తగ్గించుకుంటూ నాకు ఇచ్చిన చెల్లిస్తూ ఆత్మ అనుసారం జీవించలేదనం చేస్తూ ఉన్నాను తగ్గించుకుంటూ మిమ్మల్ని గుర్తిస్తే ఆరక్షకుడు మాత్రమే మీ ప్రతిమారుడుతూ పరిశుభ్ర ప్రార్థిస్తూ అడిగి వేడుకు స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడు మహోనదు దేవ మహిమ స్వర్య పెగుతాండి కృపామయడానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవానికి వన్నాలేసాయా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినాయన మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకుని మమ్మల్ని దినానికి ప్రభావిత నూతనమైన కృపలు మాకు అనుగ్రహించడానికి వర్ణాలేస్తాయా వాక్యందర మాత్రులు మాట్లాడినా ప్రభావానికి వర్ణాలు ఇస్తాయా ఏ విధంగా ప్రభావ మేము జీవించాలా అనే విషయాలు మీరు మాతో మేమే మీకు మందిరం వేస్తూ మీ మహిమ మీకు మందిరాన్ని మహిమతో నింపుతున్నారు ప్రభావ మీ మహిమతో మమ్మల్ని నింపని ప్రవా అనేకలు ప్రవహిక సత్యాన్ని గ్రహించిన అయినా ఆయన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుబడాలని ప్రాయపడని ప్రధిష్టమైన గొప్ప దేవ ఈ లోకమంతా శారీరకమైన మందిరాల కోసం ఎంతగానో ప్రయాణిస్త ఆత్మ సంబంధమైన మందిరం కోసం ఆయన మీరు మాలు ఆ రీతి తయారు చేస్తున్నారు ప్రభావ నీకు వందాలిస్తాయా గొప్ప దేవ చేతి పని మందిరంగా మీరు మమ్మల్ని కట్టుకున్నారేస్తాయానికి వందలు ఇస్తాయ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే తులి స్తోత్రమే గొప్పదేవ ఎన్నో విషయాలు ఈ రోజు మాత్రం మాట్లాడినా ప్రవా ప్రతి దశలో ప్రభావ అంగీకారంగా మేము జీవించాలా ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా మేము జీవించాలా ప్రభావ మీకు నీతి సత్య అనే ప్రభావం ప్రకటించాలా ఓ ప్రభావ భయం కాలంలో మేము ఉంటున్నాం ప్రభా తల్లి యొక్క వైరస్ తో ప్రభావ ఎంతో మంది ప్రభావాల కాలం ముగించుకున్నాను అయినా తన గురించి మనం ప్రార్థిష్టమైనా దేవుడి గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి బిడ్డలు కాకండి ప్రభావతాన్ని గురించండి స్వస్థపచ్చే దేవుడు నిశాయనీ అన్నారు ప్రభా ఆయన ఇసు ప్రభా హ వాక్యం ప్రకారంగా ప్రభావం నిలబడుతున్నాం ప్రాయ కనికరిని చూపించమని ప్రార్థిష్టమైన ప్రాకాలను మేము దిట్టపరచాలా బ్రతలేని సందులు మేము నిలబడాలి తగిన వారు ఎవరైనా మీరు చూస్తున్నా మేము ప్రభావ ఇస్తుంటే ఆ కృపను మీరు మాకు అనుగ్రహించాల మీకు అన్నాను ప్రభావ నశించిపోతున్న ఆత్మల కొడుకు మేము ప్రార్థించాలా అనేకుల మీ చెంతకు నడిపించాలో ఉగ్రత నుంచి వాళ్ళు కాపాడబడాల ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ మే వాళ్ళకి మీ స్వార్థ ప్రకటించి మీ చెంతకు నడిపించాలో మీరే మాకు జ్ఞానం అనుగ్రహించండి మీ ఆత్మ నడిపింపు దండి మార్గం చూపించాను ప్రభావ నిత్యం ప్రభావ మీ ఆత్మ చేత మీరే మాకు సహాయకులు నడిపించేంత ఆదిష్టమైన జనాలు కాలం ప్రభావ అనేకులు విశ్వాసాల నుంచి తొలిపోతున్నారు విశ్వాస భ్రష్ల ఆత్మ పేరుగా చెప్తున్నాడు అని వాకించేస్తున్నానుభా భ్రష్త్వం ప్రభావరంభమైన ప్రభావ ఇంత భయంకరంగా జీవిస్తాను కనికరించేంత ఆదిష్ట అందరు ప్రభా శక్తిని గ్రహించాలా గొప్ప జనంత ప్రభావం సంపూర్ణతలో రావాలి సహితాన్ని బంధకాలకు ఆశ్చర్యకాలను వెలుగులోకి నడిపించ పతి సంగం ప్రభావ ఉద్యమంతో నింపని ప్రభావ గొప్ప గొప్ప సేవకులు ప్రతి సంఘం నుంచి బయటికి రావాలా ప్రభావ ఆయన ఇసుక మీ వెలుగును ప్రకటించే వారి ఉండాలా ఇష్టాలు తదిలి అవకాశం పోగొట్టుకుని తిరిగి మాకించిన ప్రభావం పోగొట్టుకున్న ప్రభావ మీ వెలుగుని వెదతల్లే వారిలాగా ఉండాలా ప్రభావ ఆయన వెలుగు దగ్గరికి రావాలా ప్రభావం మనం పరచాలైన బలమైన సాధన వాడుకోమని ప్రారంభిష్టమైన గొప్ప దేవస్థితి శిక్షణ ప్రభావ ప్రవత మీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థమైన మొదటి ప్రేమలో మొదటి ఆసక్తికరమైన జీతంలో నడిపించండి ఆ మొదటి ఉపదేశం ఏమిటి స్థితిలో మన ఉపదేశం పొందిందా ఆ ఉపదేశం వ్యాపం చేసుకోవాలి ప్రభుత్వ తిరిగి మారుమనిసి పొంది ప్రభావ ఆ క్రియలు ప్రభు మీద సంపూర్ణ కనబడాలి ప్రభావ నా దేవాలంటే బిడ్డలగా తయారు చేయకు అదిష్టమైన ఎత్తయ్యా నాకు లేకుంటే మీరు వచ్చినప్పుడు ప్రభావ ఏ దాసుడు మెలకు నేను గుర్తిస్తాను ప్రభావ కాబట్టి ప్రభావ ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి తిరిగి వచ్చినప్పుడు ఎక్కడగుతారు ప్రభ నా దేవీ ప్రభు మేము తిరిగి ప్రభావైనా ఇచ్చిన తలాంటలు మీ మాయమర్దే వాడుకొని తిరిగి మేము ఆయన ఇష్ట ప్రభావ అక్కడ ఇచ్చిన తలాంతులు ఓ ప్రభావ రెట్టింపు చేసేవాడిని ప్రభావం నా తల్లి మేము చూపించాల ప్రభా ఆయన అందుకే ఆత్మలు మీరు చెంత నడిపించాలా ప్రభావ ఓ దేవ బలా నమ్మకమైన మంచి దాసుడిగా మేము విరిగి తెచ్చుకోవాలి ప్రభావ మీరు మాకు మెప్పు మనుషుల నుంచి కాదు ప్రభావ ఆయన అలాంటి పిడలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ హృదయాలను సరిచయన ప్రభావ నూతనంగా మనం నడిపించిన సంపూలత సాగిపోవాల ప్రభావ ఎక్కడ అవకాశం దొరికితే ఇండివిజువల్ గా ప్రపంచం అంతా వెళ్ళి వార్త ప్రకటించాల ప్రభావం బలమైన వాడుకొని కూడిన ప్రతి బెదర్స్ నిశ్రదించి నూతనగా అభిషేకించి ఆత్మంగా సంపూ వాక్యంలో బలపడి ప్రవ్వా ఆత్మ అభిషేకం పొందుకొని అనేకులు ప్రభుత్వం ఈ వాక్యం గొప్ప స్వకులుగా మీరు తాజీవన్ ప్రధిష్టమైన నా దేవాస్తు రాకపోతే మీరు సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలి అనేకులు శిష్యులు చేయాలి ప్రభావ అనేకుల ప్రభుత్వ రేసు క్రితం బాక్స్ అన్ని చెప్పింది నడిపించాలా అంటే బిడ్డలకు మమ్మల్ని అందరినీ తయారు చేయండి గ్రూప్ లోన్న ప్రతి బేద కుటుంబాలని పిల్లలు కాపాడమని సాధిస్తున్న వైరస్ ప్రొటెక్షన్ అనుగ్రహించండి మేము ఏ రీతికి వెళ్ళాలి ప్రభావ ఎలా ఏ మాకు మార్గం చేసి నడిపించండి దయచేయండి మీ దైవికమైన జ్ఞానంలో మేము దినదినం అభివృద్ధి పొందాలని సహాయపడని ప్రవ్వా నా దేవా నాకు వ్యాక్సిన్ నుంచి ప్రవా ఆయన ఆయన ప్రభు ప్రతి ఒక్క విడదాలు అందించండి అది వేసుకుంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటే ప్రభావ మీరు చూపించిన అది జరుగుతుంది ప్రభావ మీరు చెప్పిన వాక్యం ప్రకారంగా విషయాన తండ్రి అలాంటి కాలంలో మేము ఏ రీతికి ప్రభావాలకు కల్పించాలా ఓ దేవ ఆయసు మీరే మాకు జ్ఞానం గురించి నడిపించండి మాట్లాడే మీరు కాదు ఆ సమయంలో మేము ఏ మీరు ప్రతి తురేలో ఆయన ఆత్మరూపంగా మీకు మీతో మాట్లాడతారని చెప్పి వాక్యం ధర ఆయన మీరే మా బయలు పచ్చి మాతో మాట్లాడి నడిపించండి ప్రతి జీవితాలలో ప్రభావ వాళ్ళ స్వచ్ఛతలు పొందుకోవాలి వ్యాక్సిన్ కాదు ప్రభావ మీ కొరకు ప్రస్తుతం మీ నుంచి రావాలి ప్రభావ ఈ రోజు శక్తి సిస్టమ్ అంతది మర్చిపోయి ప్రభావ తను ఇస్తా వ్యాక్సిన్ కోసం ఎదురు కనికరించండి ఆ మొదటి ఉపదేశంలో నడిపించిన ప్రభావ మొదటి ప్రేమలోకి నడిపించండి విశ్వాసంలో మీరు బలపరిచిన ప్రభావం తిరిగి వచ్చినప్పుడు ప్రభావ విశ్వాసం ఉంటుంది అని ప్రేమ ఉంటుంది అని మీరు అన్నారేసాయ అన్నారు ప్రభా మీ తిరిగి వచ్చిన తరపు ప్రభావ కలు చెప్పిన ప్రేమను మీరు జాక్ చేసుకుంటూ కనిపెట్టుకుంటూ ప్రభావా అనేక ప్రేమలో నడిపిస్తారు దేవుతూ సాయం చేయడం క్రవ అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించినంత ఆదిష్టమైన ఈ దినవంతా మీరు సాయం చేత నడిపించింది అభిషేకం దూరమైన కురపత్వం నింపి నడిపించండి మీ పూర్వ మార్గం అంత ప్రభావ మీరు ఆదరించండి చేసే పని మీరు మాకు ఘన విజయం అనుగ్రహించినంత ప్రతి ఆటంకాలు కొట్టివేమంత ఆదిష్టం ఆయన మాల్కం పేరు ప్రిడ్డకి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధం నామూర్ణ హాలలియ ప్రవ్వా సంపూర్ణ హీలింగ్ దయచేయం ప్రతి అవయవాళ్ళకి పూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధం నామైన హాలలియా ఆయన మీరే స్వస్థపరిచండి మహిమనందని ప్రవ పుట్టి మీకు మీరు బలపచ్చండి స్థిరపరిచండి మంచి ఆరోగ్యం దయచేయం ప్రవ్వ విశ్వాసం మీరు బలపచ్చండి సుమస్ తెలియపోకుండా ప్రవ్వాకుండా ప్రభావ బిడ్డలు మీరు లేవనెత్తండి బలపచ్చండి స్థిరపరచండి అభిషేకించి మీ తెలియ వాడుకుంటున్న ప్రభావ గొప్ప చౌకుడిగా మీరు తయారు చేయండి బిడ్డ మీ గురించి సాక్ష్యం ఇవ్వాల నా దేవుడి రక్షించడానికి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి అనేకలు ప్రభుత్వ ఆకర్షించాలంటే సేవకులుగా మీ తయారీ ప్రార్థిస్తానైనా నా దేవ నీకు అన్నా దేవ ఐసు అరుణ్ గురించి ప్రాధాన్యత బిడ్డ తన హాస్పిటల్ కృపల జ్ఞాపకం పండిస్తున్న ప్రతి చింత శక్తులు అందుకేస్తున్నా శక్తులు ప్రాంతాలు వీలు హాస్పిటల్స్ వీలు నర్సులు వీలు క్రీస్తున్నా హాస్పిటల్ కు సమాధానం కలుగుని కాక యేసు క్రీస్తు పరిషద నామూన అలలియ ప్రభావ సంపూర్ణ ప్రతి అవయవరకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిషద నామూన అలలియ నాయన మీరే స్పష్టపరచని మహమండి బాబు చేసిన ప్రతి పాపం క్షమించండి కనికరించండి ఆ బిడ్డ ప్రభిడ్ ప్రభావ కనికరించండి ఆయన దృష్టించి బంధుని విడిపించండి ఆ దుష్టాత్మను దర్దించండి ప్రభావ చుట్టు మీ కంచేసి ప్రభుత్వ రక్షించుకోండి తల్లిదండ్రులు బలపరచండి ఇంకా ఆచలతో నడిచించండి ప్రార్థన చేయతం చేయండి ప్రభావ మీరు గొప్ప విజయం అనుగ్రహించండి సిద్ధపడాల ప్రకటించాల ప్రభా అంటే బిడ్డలకు నూతనమైన అభిషేకం ప్రార్థనలో మీరు వందన రాజా చేసే వాక్యం చేతో మీరు మాతో మాట్లాడినారు ప్రభా పాటల ద్వారా మీరు మా హింపొందినరు ప్రభా అయ్యా మీకు వందనలు ప్రభా ఎవరికి వెళ్ళిన ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభా పనికిరని మా కొరకే ప్రభా యొక్క కలర్ సిల్వలో ప్రభు మీరు అమూల్యమైన రక్తాన్ని కాల్చినారు ప్రభా అందుబట్టి మీకు లెక్కలేనని వందనాలు ఇస్తే ప్రభా ముఖరించి ప్రార్థన చేసే ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఇంకెవరికైతే ఈ యొక్క భాగ్యం కలగలేదా రజా త్వరగా వారికి కూడా ఈ యొక్క భాగ్యాన్ని దయచేసి ప్రభా మీ నామాన్ని మైమా పరచుకోండి ప్రభా దృష్టిని మీరు బంధించండి ఎమ్మెల్యే మీకు వందనాల ప్రభా ఈ వైరస్ బడిన పారడిన పారి వారితో ప్రాధాన్యత ప్రభావ వాళ్ళందరినీ ప్రభావం స్వచ్ఛత కలిగించండి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి ద్వారా పడి దివాళ్ళు మొక్కరించి పాపాన్ని విడిచేసి ప్రభావ పరిస్థితులుగా తయారయ్యే మీ నామాన్ని మరణపరచాలా సహాయపడండి ప్రభా కృపజించండి వారి పట్ల ఏసీఎం మేల్కమ్ నిమిత్తం ప్రాధాన్యస్తున్న ప్రభావ బిడ్డను ముట్టండి శక్తపక్షం జరిపించండి సంపదంగా హీల్ చేయండి ప్రభా మహిమ మీకు వందనాలు ప్రభా మీ యొక్క వాగ్ఞానం ప్రతి ఒక్కరిని లేవనెట్టండి ప్రభా ప్రతి ఒక్క వాక్యం మీలో రియలైజ్ అయ్యి ప్రభా ముందుకు నడిపించాలా సహాయపడండి అభిషేకించండి బలంగా వాడుకోండి వేసేవా మీరు అక్కడ తినాలి ప్రభా అనేకులని సిద్ధపరచాల మేము సిద్ధపడి ఉండాలా రాజా సహాయపడండి ప్రభా మీ యొక్క కృపల నాయన మీ యొక్క కలికరంలో దేవా ఘన విజయాన్ని మీరు దయచేసి ప్రభా ఈ ఉదయకాల స్థానంలో నా ప్రభావం ద్వారా మాతో మాట్లాడేందుకే తండ్రి నా ప్రభావం మీటింగ్ లో నా ప్రభావం మీరు తోడగిందండి ప్రభావ మీ స్వార్థను ప్రకటించి జ్ఞానం దయచేయండి ఆయన ప్రభావిరం మీ మేమంతా మీ అవయములుగా మేము ఉన్నాము అన్న తండ్రి అవయవం మీకు అవయము ప్రభావ ఇటు రీతిలో గాయపరుచుకున్న ప్రభావ మేము గాయపరుచుకోవడానికి వీళ్ళందైనా మా మేమంతా మీ యొక్క శరీరంగా ఉండు శరీరంలో మేము ప్రభావ మీ నియమాన్ని మసీమి తీసుకురావాలన్న తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు మంచి జ్ఞానం దండి ప్రభావ ఏమైనా మాకు వాక్యం బోధించే జ్ఞానం దయచేయండి మీ వాక్యాన్ని సరిగ్గా జ్ఞానం దయచేయండి ఆ వాక్యం నుంచి ప్రభావం పొందుకోవాల్సిన జ్ఞానం దయచేయండి మీరే ప్రభావ సమస్తము మూలంగానే కలుగున్న ప్రభావం ప్రభావం హృదయాన్ని ప్రభావం మీ ఆలయంగా మీరు ఎంచుకుని ఉన్నట్టు ప్రభావ అతి హృదయాన్ని ప్రభావ మేము శుద్ధి చేసుకోవాల శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుని చూచారన్న ప్రభు ఈ హృదయం మా ప్రభావం ఆలయం నచ్చండి ప్రభు ఆ హృదయాన్ని ప్రభావం శుద్ధి చేసుకున్నాయి మిమ్మల్ని ఆహ్వానించి మా హృదయంలో బల మా హృదయంలో నిలయంగా చేసుకున్నాను మాకు సహాయం చేయండి ప్రభు మా క్రియల ద్వారా మీరు మహిమందన్న ప్రభావ మా క్రియలు మార్చండి ఈ వాక్యం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడి ప్రభావ మా హృదయాన్ని శుద్ధి చేయండి మా క్రియను శుద్ధి చేయండి అనుదిన పరిచర్ అనదిన కార్యక్రమం దయచేయమని ఏసుక్రీస్తు మమ్మల్ని ప్రార్థించిన కృపాయ